వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవులు చూడండి నేను నేనని అన్నప్పుడల్లా నాకు తెలుసండి నాకు తెలుసండి నేను చూశానండి నేను చూశానండి నేను విన్నానండి నేను విన్నానండి నేనే సాక్ష్యం అండి నేనే సాక్ష్యం దీనికి వాడు వాడు కొట్టుకుంటుంటే నేను చూశానండి నేను చూశాను నేనే సాక్ష్యం నా కళ్ళ ముందే కొట్టుకున్నారండి నేను తెలుసుకున్నానండి నేను సాక్షి నేను సాక్షి జానామి అనువాడు ఎవడంటే నేను సాక్షి వీడికి రెండు లక్షణాలు నేను వృత్తి సహిత జానామి వృత్తి రహిత జానామి ఈ జానామి రెండు స్థాయిల్లో పనిచేస్తుంది అంటే గాఢ నిద్రావస్థ ఎందు ఏ వృత్తి లేనప్పుడు కూడా ఈ జానామీ ఉన్నాడు జాగ్రత్తాలలో వృత్తి సహితంగా ఉన్నప్పుడు కూడా జానామీ ఉన్నాడు ఇది మనకు అందరికీ అనుభవమైన రోజువారీ జీవితంలో కానీ నిద్ర కూడా ఒక వృత్తేనైనా ఎందుకనండి అలాగా వృత్తి రహితం అని అనటానికి వీలవుతుందిగా నేనేం కదలటలేదు నేనేం మెదలటం లేదు నేనేం చేయడం లేదు నేనేం చూడటం లేదు నేనే నా ఇంద్రియాలనే వాడటం లేదు కాబట్టి వృత్తి రహితం అనొచ్చు కదా అనడానికి వీలు లేదు నాయనా ఆ ఆనందమయ కోశ లక్షణంలో మునిగిపోవడం కూడా వృత్తియే అంటే అర్థం ఏమిటండి అనకా ఏమి లేదు బాబు వృత్తిని బాగా పరిశీలిస్తే మనకి ఐదు విభజనలు కనబడుతున్నాయి ఈ ఐదు విభజనలు ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతి ప్రమాణ విక విపర్య వికల్ప నిద్ర ఈ ఐదు విభజనలు వృత్తిలో ఉన్నాయి జాగ్రత్తగా జాగ్ర స్వప్న సుషుక్తులు అన్నింటినీ పరిశీలిస్తే జనం నుంచి మరణం దాకా పరిశీలిస్తే తల్లి గర్భంలో నుంచి శ్మశానం దాకా పరిశీలిస్తే సృష్టి స్థితిలయాలను పరిశీలించినా కూడా ఈ ఐదే ఉన్నాయి సమిష్టి అయినటువంటి సృష్టి స్థితిలయాలలో కూడా ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతి ఈ ఐదు లక్షణాలే ఉన్నాయి అంటే ఏమిటండి ప్రమాణం ప్రమా కరోతి ఇది ప్రమాణం దేని వలనైతే నీ స్వరూప జ్ఞానం నీకు తెలియబడుతుందో దేని వలన అయితే ఇది ఉన్నది అని జగజ్జీవేశ్వరులనే త్రిపుడి తెలియబడుతున్నదో దానికి ప్రమాణం అని పేరు నేను ఆత్మస్వరూపుణి తెలుసుకోవడం కూడా ప్రథమ వృత్తి అహం వృత్తి ఇది భగవాన్ రమణులు చెప్పేటటువంటి అహం వృత్తి యొక్క విచారణ అంటే మొదటి వృత్తి ఏం కలిగిందట ఆ బ్రహ్మమునకు నేను సగుణ బ్రహ్మము అన్న వృత్తి కలిగిన తర్వాతే ఆయన సృష్టి చేశాడు ఆయన సంకల్పవశాత్తే సృష్టి వచ్చింది ఇదంతా సంకల్ప సృష్టియే ఆయన ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్ని ఒకసారే సృష్టించాడు సరే సాధకుడు ఎలా తెలుసుకోవాలండి మరి ప్రమాణం బీజం అవ్యయం ఎప్పుడైనా సరే ప్రమాణ అనంగానే మీకు ఈ సూత్రం గుర్తు రావాలి ప్రమాణం బీజం అవ్యయం వ్యయం కానటువంటి బీజం చైతన్యం బీజం వ్యయం కావడం లేదు ఏమంటే ఒకప్పుడు ఎనిమిది కోట్ల మంది ఉన్న మానవులు ఇప్పుడు ఎనిమిది మంది కోట్ల మంది మానవులు అయ్యారు కదా మీ చైతన్యం అవలేదా అవలేదు అవ్యయం ఏవండి ఒకప్పుడు జీవరాశి చాలా తక్కువ ఉండేది కదా ఈ భూమండలం మీద అసలు జీవరాశే లేదు కదా జీవమే లేని స్థితుల్లో కూడా ఒకప్పుడు ఉంది కదా వాయు పదార్థంగా కూడా ఉంది కదా ఒక కాలంలో తర్వాత కదా ఘనీ భవించింది తర్వాత కదా స్థావర జంగమాలనే సృష్టి వచ్చింది మరి అప్పుడు మీ చైతన్యం ఎక్కడ ఉంది అప్పుడు కూడా ఉంది నాయన ఘన ద్రవ వాయు పదార్థాలకు అతీతంగా ఉంది ఆకాశానికి అవతల ఆత్మస్వరూపం ఆకాశానికి అవతలం అందుకని ఆకాశం ఆత్మ వల్లనే ఏర్పడింది పో అన్నాం అంటే ఆత్మ అంటే ఏమిటండి అన్న ఆత్మ అంటే సత్ చైతన్యము జ్ఞానము ప్రకాశము ఆనందం సచిదానందం నిత్య నిర్మలము ఇది ఆత్మక నిర్వచనాలు మరి ఇప్పుడు ఏమండి ఇంత బాగానే చెప్పారు కానీ ఈ ప్రమాణ విచారణ చెయ్యాలి అంటే నేను నాకు ఎలాగా ఒక శాస్త్రాన్ని గాని ఒక అనుభవజ్ఞుడైనటువంటి గురువుని కానీ ఆశ్రయించాలి అలా దొరక్కపోతే అన్నావు అలా దొరక్కపోతే ఒక పనిచేయ హృదయంతో ఈశ్వరుడిని సర్వశ శరణాగతుడుకా అయితే ఈశ్వరుడే నీ హృదయంలో గురువుగా పనిచేస్తాడు అలా సరాసరి పనిచేసే అవకాశం ఉంది అంటే నాకు తోపింపజేసేదంతా ఈశ్వరుడేనండి ఆ సత్యమే స్వరూప జ్ఞానాన్ని తోపింపజేసేదంతా ఈశ్వరుడే మరి నా వృత్తి జ్ఞానమా అది ప్రకృతి ఇది సాంఖ్య విచారణ సాంఖ్య దర్శనం ఏం చెప్పిందయ్యా నీ స్వరూప జ్ఞాన నిష్ట నీకెప్పుడెప్పుడైతే తోచిందో అది ఈశ్వరానుగ్రహం పురుషుడు నీకెప్పుడెప్పుడైతే వృత్తి జ్ఞానం తోచిందో అది ప్రకృతి సగుణం నిర్గుణమంతా ఈశ్వరుడు సగుణమంతా ప్రకృతి ఇది సాంఖ్య దర్శనం సరే యోగ దర్శనం ఏం చెప్పింది అయినా పురుషుడు ప్రకృతి వేరువేరుగా లేరు ఒకటిగానే ఉన్నది ఇది నీవే సగుణంగా ఉన్న